కవీనాపమ్రవస్తమం జ్యేష్ఠరాజా బ్రహ్మణస్పద ఆనశ్వం వోత్తిభిస్సీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యవలంతం వందే గుపరంపరా ఓం సహనా సహనౌహునూ సహవీకరవాహై హ శాంతిప్నోతి పరలో బ్రహ్మవిప్నోతి పరమి వాక్యం సూత్రభూతం సర్వ్యర్థీ అని పేరు వల్లి అంటే తీగ అని అర్థం తీగ ఓ చోట ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా పాకుతుండే అది పాకిన చోటల్లా పువ్వులు వస్తాయి ఎప్పుడైనా చూసారా ఆ పాకిన చోటల్లా పువ్వులు ఆ పువ్వులు కాయలు వస్తూ ఉంటాయి దానికి వల్లి అని పేరు అలాగే ఈ ఉపనిషత్తులలో ఒక సెక్షన్కి వల్లి అని అందమైన పేరు ఇది కఠోపనిషత్తులో మీరు చూశారు మళ్ళీ ఇక్కడ వల్లి అనే దీనికి బ్రహ్మవల్లి బ్రహ్మ ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మవల్లి దర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ ఇట్ బ్రహ్మ అని ప్రారంభమైంది కనుక బ్రహ్మవల్లి ఈ మొత్తం వల్లి యొక్క అర్థము అంటే సారము వల్ల అర్థం దానిలో దాని అంతని కూడా సూత్రభూతంగా సూచనాప్రాయంగా తక్కువ పదాలతో సూచించేదాని సూత్రము అంటారు సూచనా సూత్రం సో సూచయతీటి సూత్రం సూచి ఇండికేషన్ ఇండికేషన్ అంటే మొత్తం అంతా చెప్పి ఇంక ఇండికేషన్ ఏమిటి ఇప్పుడు ఏదో సామెత ఉంది రహస్యం అని అలాగంటే రహస్యం అంటే అలాగ సిం సింపుల్ వర్డ్స్ ల్యాకోనిక్ స్టేట్మెంట్ అంటారు చిన్న స్టేట్మెంట్ ఇచ్చేప్పటికి బోల్డ్ అంత అర్థం వచ్చేస్తుంది దానికి అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఈ ఈ సూత్రం ఎప్పుడైనా మీరు నన్ను పాఠం చెప్పమని అడిగారు అనుకోండి సపోజ్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస దాన్ని పాఠం చెప్పడానికి రెండు మాసాలు టైం పడుతుంది రోజు పాఠం చెప్పారు అథా అథా అంటే తరువాత తరువాత అంటే ఏమిటి దేని తర్వాత ఆ నిల మొదలుపెట్టి ఆ అధ శబ్దానికి బోల్డ్ అర్థం నిజానికి ది సిస్టమ్ ఈజ్ లైక్ దట్ అథ మొత్తం అర్థం అంతా ఫ్లాష్ అవుతుంది మైండ్లో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎ సూత్రం అతహ ఇందువలన ఎందువలన మళ్ళీ ఇది హోల్ సిస్టమ్ అంతా ఫ్లాష్ కింద వచ్చేస్తుంది బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ విచార అని ఈ విధంగా ఒక అతి గంభీరమైన అర్థం దాని మీద శంకరులు ఆ సూత్రం మీద ఒక పది పేజీలు భాష్యం రాశారు దాని మీద వ్యాఖ్యాతలు థౌజండ్స్ ఆఫ్ పేజెస్ వ్యాఖ్యానం చేసుకునే ఉన్నారు ఇంకా ఇప్పటికీ ఎవరో పుస్తకం రాసి ఓపుకున్న వాళ్ళు రాస్తే రాయొచ్చు కూడా సో అంతటి విస్తారమైన అర్థాన్ని తనలో ఇముడ్చుకుని ఉన్న ఒక చిన్న స్టేట్మెంట్కి సూత్రము పేరు ఈ సూత్రము కాన్సెప్ట్ ఇంత ఎస్టాబ్లిష్డ్ వేలో మీకు హిందూ ధర్మశాస్త్రాల్లో తప్ప ఇంకెక్కడా ఎందుకంటే ఒక హోల్ శాస్త్రాన్ని మెమొరీలో పెట్టేయటానికి ఇతరం బాగా ఉపయోగపడుతుంది నిజానికి ఈ సూత్రం అనే టాపిక్ వచ్చింది చెప్తున్నాను నేను ఉపన్యాసాలు పబ్లిక్ స్పీచెస్ ఏమో చెప్తూ ఉండేవాడి జనరల్లీ ఐ డోంట్ గో ఫర్ ఇట్ బట్ సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ అ నెసెసరీ నేనేం చేస్తానంటే ఆ చెప్పదలుచుకున్న సూ నాలుగు సూత్రాల కింద రాసుకుంటాను ఓ గంటన్నర ఉపన్యాసానికి నాలుగు లేక ఐదు సూత్రాలు అంతే ఆ సూత్రాలు మనసులో పెట్టుకుంటే ఓ సూత్రాన్ని భావన చేయటం దాని మీద అరగంట సేపు మాట్లాడచ్చు ఇట్ ఈస్ లైక్ దా ఈ రకంగా గీతనంతని కూడా సూత్రరూపంగా ప్రతిపాదించిన వ్యవస్థ ఉంది వినోబభావే గారు సంస్కృతంలో గీతనంతనే సూత్రరూపంగా చూపించారు అలాగే మహాత్ములు ఆ సూత్రాలను ఇస్తారు జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్ సో ది సూత్రాల లిటరేచర్ దేర్ వెరీ మచ్ ఇది వేదాల నుంచి వచ్చింది వేదాల్లో సూత్ర స్టేట్మెంట్స్ ఉన్నాయి బృహదారం ఉపనిషత్తులో ఆత్మానమేవోపాసీత అనేది సూత్రం ఆ సూత్రం మీద బోర్డు అంత విస్తారం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా బ్రహ్మవిధాప్నోతి పరం ఇది వాక్యం సూత్రభూతం ఇది సూత్రమైనటువంటి వాక్యం సూత్రం లాంటి వాక్యం సూత్రం లాంటి వాక్యం ఏం కాదు సూత్రమైన వాక్యం సో మొత్తం రాబోయే బ్రహ్మవల్లి యొక్క సారమునంతని కూడా అది సూచిస్తోంది అది ఏ విధంగా సూచిస్తుందో చాలాసేపు మనం చూసాం తర్వాత అన్నాము బ్రహ్మవిధాప్నోతి పరం न वाक्य वेदतया सूत्रित ब्रह्मण अर्धारितवृत्तस्वेषसमर्पणसमर्थ అభిధాన స్వరూప నిర్ధారణయా అక్కడ కాకుండా ఇంకా ఉందా వాక్యం అక్కడి దాకా అందాం అసలు ఏమిటోదు చూసి సో బ్రహ్మవిధాత్నోతి పరం అని ఓ వాక్యం బ్రహ్మవిత్తు మోక్షమును పొందును మోక్షమున్న బ్రహ్మన్న పరం బ్రహ్మన్న ఆత్మన్న ఇవన్నీ అపరపర్యాయములు ఇవన్నీ సినానిమిస్లు సో పరమును పొందును అంటే మోక్షమును పొందును శ్రేయస్సును పొందును దిర్ ఆల్ వన్ అండ్ ది సేమ్ సో ఈ బ్రహ్మవిత్తు మోక్షమును పొందును మోక్షం కోసమే ఈ ప్రయత్నం అంతా కూడా కర్మ చేసినా ఉపాసన చేసినా ఎవళ్ళెవళు ఎన్ని దానాలు చేసినా తపస్సులు చేసినా తీర్థయాత్రలు చేసినా ప్రతి మానవుడు కూడా తనకి తెలుసో తెలియకో మోక్షాన్నే కోరుతున్నాడు అందరూ మోక్ష కాములే ఇంక సందేహం లేదు సో ఎందుకంటే మోక్షం అంటే ఆనందం ఆనందం అక్కర్లేనివాడు ఎవడండి అందరూ ఆనందాన్ని కోరుతున్నారు ఆఖరికి సూసైడ్ చేసుకునేవాడు కూడా ఏదో ఈ ఈ బతుకుకి తెరపడితే ఏదైనా ఇంకో కొంత ఆనందం వస్తుందేమో అనే ఒక అభిప్రాయంతో సూసైడ్ చేసుకుంటాడు కాబట్టి ఎవ్రిబడి క్రిమినల్ ఎనీ ఎవ్రిబడి ఈజ్ ఏ మోక్ష సో ఈ మోక్షము ఇన్ని ఉపాయాలు మోక్షాన్ని గురించి ఎన్నెన్నో ఉపాయాలు చెప్పబడుతున్నాయి లోకంలో ఎవడికి విధంగా వాడు చెప్తాడు కానీ బ్రహ్మవిత్ పరమాత్మతి ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే జ్ఞానము జ్ఞానాన్మోక్ష అని ఆ వాక్యం చెప్పింది అయితే జ్ఞానము చేత మోక్షము తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు దేనిని తెలుసుకున్నవాడు బ్రహ్మని తెలుసుకున్నవాడు ఇప్పుడు ఇంతకీ తెలియవ తగ్గదేమిటి బ్రహ్మ వేద్యతయా సూత్రిత బ్రహ్మణ తెలుసుకోదగినదిగా మన ముందు సూత్రరూపంగా ఉపస్థాపితము చేయబడినది ఉంచబడినది ఏమిటి బ్రహ్మ బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వస్తుంది బాగుంది చాలా సంవత్సరం చక్కటి స్టేట్మెంటు సరే అయితే మరి పట్టండి బ్రహ్మను తెలుసుకుందాం మొదలు అయితే ఇంక తెలిసేసుకుందాం ఇంకా ఆలస్యందుకు మోక్షం వచ్చేస్తుందని మీరు అంటున్నప్పుడు అదేదో తెలిసేసుకుంటే పోతుంది కదా సో ఏంటి బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వస్తుందంటే బ్రహ్మ తెలియలేదనమాట అంటే బ్రహ్మ పదం ప్రయోగించేమే కానీ అంటే అసలు ఏమీ తెలియదు అనుకోండి అప్పుడు బ్రహ్మానే పదప్రయోగం ఎలా చేస్తారు అసలే పూర్తిగా తెలిసిందనుకోండి ఇంక తర్వాత ఇంకా వివరణ ఏమక్కర్లే కానీ ఇక్కడ ఏమిటంటే బ్రహ్మాంటే ఏదో చూచాయిగా మనకి తెలుసు సో నిరతిశయము సర్వజగత్ కారణము మొన్న మీకు వినవ మన నేను వివరించి చెప్పాను బ్రహ్మాంటే ఏమిటో అపూర్ణతత్వము సో అది మనం తెలుసుకోవాలి సో చూచాయిగా తెలిసిందే కానీ బ్రహ్మ యొక్క స్వరూపము ఎట్టిది అని ఆ విశేష జ్ఞానం కలగలేదు సామాన్య జ్ఞానం విశేష జ్ఞానం అని ఎక్కడో గోడ పక్కన ఆ పక్కన ఎవడో నిలబడి ఉన్నాడు అది సామాన్య జ్ఞానం ఆ నిలబడిన ఆయన రామారావు గారు అది విశేషజ్ఞ అలా ఉంటుంది సో ఏదో అక్కడ పాకుతున్నట్టుగా ఉంది సామాన్య జ్ఞానం ఆ బల్లి పాకుతోంది విశేషజ్ఞ సో బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వస్తుంది బాగుంది చాలా సంతోషం బ్రహ్మ ఏమిటి బ్రహ్మ సామాన్యంగా ఏదో వింటున్నావు బ్రహ్మ బ్రహ్మని కానీ అసలు ఉపనిషత్తులోకి వచ్చేవాడికి బ్రహ్మ మాట వినపడుతుంది కానీ దాని స్వరూపమేమి దాని స్వరూపము యొక్క స్వరూప విశేషస్య స్వరూపము యొక్క డీటెయిల్స్ నిర్ధారింపబడలేదు ఆర్ నాట్ ఎక్సెప్ట్ ఐ సో అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది సో దానికి అంటే లక్షణస్య అభిధానేనా బ్రహ్మ యొక్క స్వరూపము మీకు బాగా తెలియాలంటే బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్పాలి లక్షణము అనే పదాన్ని మీరు మనసులో పెట్టుకోండి దట్ ఈజ్ యూస్డ్ దానికి ట్రాన్స్లేషన్ చేయటం కష్టం లక్షణం సంస్కృతం లక్షణము తెలుగు ఇంకేం ట్రాన్స్లేట్ చేస్తాం లక్షయతీతి లక్షణం సో మీకు ఏ వాక్యాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు తెలిసిపోతుందో దాన్ని లక్షణము అంట లక్షి అంటే చూపించున్నది ఇది లక్షణం చూపిస్తుంది చూపించడం అంటే తెలుపుడు చేస్తుంది అర్థం చూపించడం అంటే చూడడం అంటే ఏమిటంటే తెలుసుకోవడం అని అర్థం దర్శనం అంటే జ్ఞానం అని అర్థం నేను ఫలానా వస్తువుని చూచాను అంటే చూడడం అంటే తెలుసుకున్నారని అర్థం చూడడం వేరు తెలుసుకోవడం వేరు కాదు ఎనీవే సో లక్షయతి ఇది లక్షణం ఒక వాక్యాన్ని కనుక మనకి చెప్తే ఆ వాక్యం చేత మనకు ఆ బ్రహ్మ తెలియాలి అటువంటి వాక్యానికి లక్షణము అని పేరు సో లక్షణానికి శంకరులు ఒక జనరల్ డెఫినేషన్ని ముందు మన ముందు పెడుతున్నారు ఎలాగంటే సర్వతో వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య లక్షణ అభిధానేనా లక్షణమును చెప్పాలి ఆ లక్షణం అంటే ఎలా ఉంటుంది బ్రహ్మని మిగతా సర్వము నుండి విడదీసి ప్రత్యేకంగా మన ముందు చూపిస్తుంది దాన్ని లక్షణము అంట లక్షణానికి డెఫినేషన్ అది ఇప్పుడు ఒక పది ఉన్నాయని కొన్ని వస్తువులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వస్తువులు మనం ఒక వస్తువుని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మీరు ఎలాగంటే వాక్యాన్ని ప్రయోగించాలి ఏ వాక్యము యొక్క ప్రయోగము చేత ఆ ఒక్క వస్తువుని మిగిలిన సర్వము నుండి విడదీసి తెలుసుకోవటం సాధ్యమవుతుందో అటువంటి వాక్యాన్ని మీరు ప్రయోగించాలి అంతే కదా ఇప్పుడు ఉదాహరణకి పెద్ద వెయ్యి మంది ఉన్నారనుకోండి నాకు కావలసిన వ్యక్తి ఎవరు అని అడిగితే అదిగో పచ్చ చొక్కా నాకు కావలసిన వ్యక్తి అంటే ఇంకా మరి వెయ్యి మందిలో ఇంకెవడూ పచ్చ చొక్కా తొడుక్కుని ఉండకూడదు వీడు ఒక్కడే పచ్చ ఉండాలి దాన్ని లక్షణం అంటాం దాంట్లో పది మంది పచ్చ చొక్కా దొరుకునున్నారనుకోండి మహానాడుకి వెళ్ళి ఇదిగో పచ్చ చొక్కాదుర్కున్నవాడు ఫలానా అంటే వాట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ ఇట్ ఇస్ దాని లక్షణం అందా లక్షణం కనుక మీరు చెప్పారంటే ఇంకా అన్నింటి నుంచి సెపరేట్ అయిపోవాలి దానికి లక్షణం మీద బోల్ అంత డెఫినేషన్స్ ఉన్నాయి అహో లక్షణం ఎలా ఉండాలి ఈ మాటలు మీరు వినుంటారు అతివ్యాప్తి ఉండకూడదు అవ్యాప్తి ఉండకూడదు అసంభవం ఉండకూడదు మూడు దోషాలు ఉండకూడదు ఉదాహరణకి ఆవు అనగానేమి అని అడిగారు వాట్ ఈస్ కౌ అని అడిగితే పాలు ఇచ్చున్నది ఆవు అని చెప్పారు అనుకోండి గేదు కూడా పాలు ఇస్తుంది కాబట్టి లక్షణం ఫెయిల్ అయిపోయింది అతివ్యాప్తి ఆవు కాని దానికి కూడా వర్తిస్తుంది లక్షణం అది ఫెయిల్ అయిపోయింది ఏమండ సో తెల్లగా ఉండున్నది ఆవు అన్నారు అనుకోండి మీరు తెల్లగా ఉండున్నది ఆవు అంటే కపిలగోవు ఇన్క్లూడ్ కాలేదు కపిలగోవు కూడా గోవే అవ్యాప్తి పార్ట్ ఆఫ్ ది కౌస్ కౌ జాతిలో కొంత భాగం ఎక్స్క్లూడ్ అయిపోయింది అలా ఉండకూడదు లక్షణం ఏ గిట్ట ఒకే గిట్ట గలది ఆవు అని అడిగిడు వచ్చి తప్పది అలా ఉండదు ఆవుకు రెండు గిట్టలు ఉంటాయి ఒక గిట్ట ఉండదు సో మూడు దోషాలు అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము ఈ మూడు దోషాలు లేని వాక్యాన్ని మీరు ప్రయోగిస్తే ఆ వాక్యాన్ని విన్న వెంటనే ఆ వస్తువు అది ఎదరవాడికి తెలిసిపోతుంది దాన్ని లక్షణము అని అంటారు అదే ఆయన అన్నారు సర్వత వ్యావృత్త స్వరూప విశేష సమర్పణ సమర్థస్య లక్షణస్య అభిధానేన సర్వత అంటే అన్నింటి నుండి వ్యావృత్త విడదీసి స్వరూప విశేష స్వరూపము యొక్క డీటెయిల్స్ని సమర్పణ సమర్పించుటకు సమర్పించడం అంటే మనం ముందు పెట్టుటకు సమర్పించడం అంటే ఏంటంటే మనం ముందు పెట్టడం అని అర్థం పళ్ళు సమర్పించారంటే అర్థం ఏంటి పళ్ళు ముందు పెట్టారు అని అర్థం ముందు పెట్టుటకు సమర్థస్య సమర్థమైన అంటే ముందు పెట్టగలిగే వాక్యము లక్షణము అటువంటి వాక్యాని చెప్పాలి చెప్తే మనకు ఏమైపోతుంది స్వరూప నిర్ధారణాయ సో స్వరూప నిర్ధారణ అంతవరకు వచ్చాం లక్షణస్య అభిధానే ఆ లక్షణమును చెప్పుటం ద్వారా చెప్పి స్వరూప నిర్ధారణాయ ఆ బ్రహ్మ యొక్క స్వరూపమును నిర్ధారించుట కొరకై నిర్ధారించుట అంటే సుస్పష్టముగా నిరూపించుట వెల్ ఎసర్టైన్డ్ అని అంటారు ఇంగ్లీష్లో ఖచ్చితంగా తెలుగు చేయుట కొరకై ఇప్పుడు మిగతా వల్లంతా కూడా ఆరంభమవుతోంది అని ఆ లక్షణం చెప్పబోతున్నారు అని దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ తర్వాత అందాము స్వరూప నిర్ధారణాయ అవిశేషేణ दन से ब्रह्मण वक्ष्यमल विशेषेण प्रत्यात्मतया अज्ञेय इकड़ी आयान आया दीन कोरको स्वूप निर्धारणा స్వరూపమును నిర్ధారించుట కొరకు ఒక పర్పస్ ఏమిటి దేనికి పర్పస్ అంటే ఏషా రుక్ ఉదాహ్రీయతే అని మాట ఈ మంత్రము చెప్పబడుచున్నది ఏ మంత్రము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ రాబోయే మంత్రం మంత్రం చెప్తున్నారు దేనికోసం చెప్తున్నారు ఈ మంత్రము అంటే స్వరూప నిర్ధారణయ సో సర్వతోవ్యావృత్త స్వరూప విశేష సమర్థ సమర్పణ సమర్థమైన లక్షణమును చెప్పి బ్రహ్మ యొక్క స్వరూపమును నిర్ధారించుట కొరకు వన్ నెంబర్ టూ ఏమిటి అవిశేషేణ ఉత్తవవేదన బ్రహ్మణ వక్ష్యమాణలక్షణ విశేషేణ ప్రత్యగాత్మత అనన్య రూపేణ విజ్ఞేయ సెకండ్ పర్పస్ ఆఫ్ ది కమింగ్ రుక్ రుక్ అంటే మంత్రం రాబోయే మంత్రమునకు రెండో ప్రయోజనం అది ఏమిటది అవిశేషేణ ఉత్తవ వేదన అంటే తెలుసుకోవడం చిరు వేదనం అంటూ ఉంటారు తెలుగులో అది కాదు వేదనము అంటే తెలుసుకునుట విధ జ్ఞానే ధాతువు నుంచి వచ్చింది సో ఉత్త వేదనస్య శాస్త్రము పై మొదటి వాక్యంలో ఆ వేదనం గురించి చెప్పింది చెప్పబడిన వేదనము గలది ఏది బ్రహ్మ బ్రహ్మనే కదండి తెలుసుకోమని చెప్తా బ్రహ్మవిత్ బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు అక్కడ తెలుసుకునుట అనేది ఒకటి ఉంది వేదనము దేన్ని బ్రహ్మ కాబట్టి ఉక్తవేదనస్య బ్రహ్మణ తెలుసుకొనుట అని ప్రతిపాదిం తెలుసుకోవాలి అని మన ముందు పెట్టబడిన ఈ బ్రహ్మ తెలుసుకోవాలని చెప్పారు చెప్పేప్పుడు ఏమైనా విశే డీటెయిల్స్ ఏమైనా చెప్పారా డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు అవిశేషేణ ఉక్తవేదన బ్రహ్మణ విశేషం అంటే డీటెయిల్స్ డీటెయిల్స్ ఏమీ చెప్పకుండగా చెప్ప తెలుసుకోవాలండి మోక్షం వస్తుందండి ఇది ఎలాగుందంటే రాజుగారు సేవకుణ్ణి పిలిచి లేకపోతే అధికారి సేవకుణ్ణి పిలిచి నిన్ను బయటికి పని మీద పంపించాలనుకుంటున్నాను అనో అయితే నీవు పని మీద బయటికి వెళ్ళాలి అని చెప్పాడు అంటే బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి సికింద్రాబాద్ వెళ్ళాలా హైదరాబాద్ వెళ్ళాలా విజయవాడ వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలో తర్వాత చెప్తాడు అప్పుడు ఈ సేవకుడు ఏమంటాడు సరేనండి బాబాయ్ అని అలాగ హీ వెయిట్స్ దెన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ విల్ బి కమింగ్ ఫార్ సో అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం వస్తుంది మో బాగుంది ఇది ఏదోనో లేదైతే ఆ బ్రహ్మేమిటో చెప్పండి తెలుసుకుందాము అని వీడు ముందుకు ముందుకు వస్తాడనమాట సో ఆ విధంగా అవిశేషేణ ఉక్త వేదనస్య బ్రహ్మణ డీటెయిల్స్ ఏం లేకుండగా కేవలము వేదనము గురించి చెప్పబడినటువంటి ఏ బ్రహ్మ కలదో ఆ బ్రహ్మకి విశేషేణ విజ్ఞేయత్వాద దాన్ని విశేషంగా అంటే డీటెయిల్డ్గా ఇదమిత్తంగా ఖచ్చితంగా విజ్ఞేయత్వాయ తెలుసుకొనుట కొరకు దాన్ని తెలుసుకోవాలి దాని కొరకు ఈ మంత్రము ఆరంభింపబడుతోంది సో ఎటువంటి బ్రహ్మది వక్ష్యమాణ లక్షణ బ్రహ్మణ లక్షణం కావాలని అనుకున్నాం కదా దాని లక్షణం కూడా రాబోతోంది చెప్పబోయ చెప్పబడ చెప్పబోతున్నారు ఉక్త వక్ష్యమాణ ఉక్త అంటే చెప్పబడిన వక్ష్యమాణ అంటే చెప్పబడబోయే ఉక్త పాస్ట్ అని సార్ భక్ష్యమాణ ఫ్యూచర్ ఉక్త ఏమిటి ఉక్త వేదనం ఉక్త వేదన సార్ ఉనికి తెలుసుకోవాలి బ్రహ్మను తెలుసుకోవాలి అని చెప్పారు భక్ష్యమాణం ఏమిటి చెప్పబోయేదేమిటి లక్షణ ఇంకా మళ్ళీ ఆ లక్షణం తెలిసేసుకుంటే బ్రహ్మ తెలిసిపోతుంది ఇంకా అబ్రహ్మలన్నింటి బ్రహ్మ కాని వాటినన్నింటినీ ప్రక్కనబెట్టి బ్రహ్మని మనం నిర్ధారించగలుగుతాం అదే కదా మరి లక్షణం అంటాయి లక్షణం అంటే అలా ఉంటుంది ఆవు యొక్క లక్షణము చెప్పుము అంటే ఆవు గురించి మీరు చెప్పేప్పటికీ ఇంకా ఆవు కానిదంతా కూడా సపరేట్ అయిపోయింది అలా చెప్పాలి లక్షణం ఆవు ఒక ప్రాణి అని అన్నారనుకోండి ప్రాణం లేనివన్నీ పక్కన పెట్టేస్తాం జంతువు అన్నారనుకోండి మనుష్యులు పశువులు పక్షులు ఇవన్నీ పక్కన పెట్టేస్తాం పురుగులు ఇవన్నీ తీసి పక్కన పెడతాం జంతువు అన్నచేత నాలుగు కాళ్ళ జంతువు అని అనని చేత పాదిచ్చే జంతువు అన్నారనుకోండి అప్పుడు ఇంకా మిగతావన్నీ తీసి పక్కన ఏమో కొన్ని తీసేసి ఇంకా బాగా డైల్యూట్ అయిపోతుంది అప్పుడు దానికి ఒక లక్షణాన్ని ఇస్తారు ఆవుకి లక్షణం ఎలా ఇచ్చారంటే గంగడోలు కలిగి పాలిచ్చే జంతువు అని ఇస్తారు అలా ఇస్తే మరి ఎక్కడికి సెటిల్ అవుతుంది గంగడోలు అన్నది దట్ ఈస్ ఇంపార్టెంట్ గంగడోలు ఉంటుంది ఆవుకి ఇంకా ఏ గేరికి వాటికి ఉండదు గంగడోలు అప్పుడు ఇంకా లక్షణం పక్కా అలా చెప్పాల్సి ఉంటుంది అయితే పాలిస్తుంది నాలుగు కాళ్ళు ఉంటాయి తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుందంటే కొన్ని ఆవులు తెల్లగా ఉండవు సో అలాగా రెండు కొమ్ములు ఉంటాయంటే మేక కూడా రెండు కొమ్ములు ఉంటాయి సో సో మెనీ ప్రాబ్లమ్స్ అది లక్షణం చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎనీవే అటువంటి లక్షణాన్ని చెప్పబోతున్నారు ఎప్పుడైతే లక్షణాన్ని చెప్పేస్తారో మనకి బ్రహ్మ తెలిసిపోతుంది తర్వాత ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏంటంటే రాబోయే మంత్రం యొక్క తాత్పర్యము ఆ బ్రహ్మని వి ప్రత్యగామతయా విశేషేణ దానికి డీటెయిల్స్ చెప్పబోతున్నారు వివరాలు చెప్పబోతున్నారు ఎటువంటి వివరాలు అంటే మీరు ఆ వివరాలను తెలుసుకునేప్పటికీ అది మీ యొక్క ప్రత్యేగాత్మరూపంగా తెలియబడాలి ప్రత్యేగాత్మత విజ్ఞేయం బ్రహ్మ విజ్ఞేయం బ్రహ్మ తెలుసుకో బ్రహ్మని తెలుసుకోండి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి బ్రహ్మను అంటే నేను మీకు నిన్న మనం శాస్త్రం అంతా కూడా చదివి కూడా బ్రహ్మని తెలుసుకోవాలి బ్రహ్మ బ్రహ్మ అంటే సామాన్యమా అది ఒక జన్మలో వస్తుందా కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే కానీ బ్రహ్మ తెలీదు అది మీకు మాకు తెలిసిపోతుంది ఏమిటి అని ఇలా మాట్లాడామనుకోండి అది వినగానే మీకు ఏమనిపిస్తుంది బ్రహ్మ అనేది అది ఎలా ఇప్పుడు విష్ణు అంటే నాలుగు చేతులు ఉంటాయి వైకుంఠంలో ఉంటాయంటే సమ్ డీటెయిల్స్ అది మీరు చూసేసినట్టుగా ఏమైపోలేదు అప్పుడే పొందేసినట్టు కాలేదు శివుడు ఉన్నాడంటే ఆయన ఏమో గజ జన్మ కట్టుకుంటాడు విభూతి పెట్టుకుంటాడు పాములు మెళ్ళ వేసుకుంటాడు అంటే సమ్ ఐడియా ఆల్రెడీ వచ్చేసింది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ సమ్ ఐడియా మాకు తెలుసు శివుడు ఏమంటే శివుడు మీకు తెలుసా తెలుసు మాకు శివుడు తెలియకపోవడం ఏంటండి బాబు మాకు శివుడు తెలుసు హి హి నోస్ బ్రహ్మ తెలుసా వాట్ ఈస్ దాట్ నాలుగు ముఖాలు ఉంటాయి బాబే అది కాదు ఇది అది పుమ్లింగం బ్రహ్మ ఇది నపూంసకలింగం అదే మాకు ఈ యాటిట్యూడ్లో ఉంటాం మనం ఈ యాటిట్యూడ్లో ఉన్నప్పుడు బ్రహ్మ అంటే ఎలా ఉంటుందన్నమాట అదేదో నిన్న మీకు మనం చేశాను ఒక బండరాయి బ్రహ్మ అంటే ఒక బండరాయి ఒక స్టోన్ అది స్టోన్ అని ఎందుకు వచ్చింది అది ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు దానికి గుణాలు లేవు నిర్గు సగుణము కాదు నిర్గుణము కాదు ఈ రకంగా దాని మీద అది దాని లక్షణం శబ్దం దానికి ఏదైనా సౌండ్ ఉంటుందో అశబ్దం స్పర్శ ఎలా ఉంటుందో అస్పర్శ రూపం ఎలా ఉంటుందో అరూపం రసం ఎలా ఉంటుందో ఆ రసం గంధం ఏమైనా ఉంటుందో అగంధం ఊహిద్దామంటే అచింత్యం ఏమైనా వికారాలు దాన్ని ఉంటాయా దాన్ని బట్టి వికారాలను బట్టి దాన్ని తెలుసుకున్నాం అవికారి ఏమిటండి ఈ బ్రహ్మ ఇది ఇది నిజంగా బండరాయిలాగే ఉంది బండరాయి అంటే అర్థం ఏంటంటే యూ కెనాట్ డిఫైన్ ఇట్ యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఇన్ ఎనీ మీనింగ్ టర్మ్స్ అటువంటి దాన్ని బండరాయి అని అంటాం ఈ బ్రహ్మ కూడా అలాగే ఉందే అంటే అది కాదు బ్రహ్మజ్ఞానం అంటే సంసార్థ్ సచ్ సిల్లీ కంక్లూషన్ ఒకటి రీచ్ అయ్యి అది మళ్ళీ జన్మకి వాయిదా వేసినట్లయితే అది బ్రహ్మజ్ఞానం అవ్వదు బ్రహ్మ ప్రత్యేగాత్మతయా విజ్ఞేయత్వ మీ యొక్క స్వరూపముగా తెలియబడాలి ప్రత్యగాత్మ ప్రత్యేగా అంటే ఏంటంటే నేనేనా బ్రహ్మని బ్రహ్మ నేన నేనంటే నే నీ అభిప్రాయం ఏంటి నేనంటే ఏంటో చెప్పు అవునప్పుడు నేను చెప్తాను బ్రహ్మ అవును నేనంటే నేనంటే ఇగోనండి నేను ఇది ఇదిగోనండి అంటే ఏది ఇదిగోనండి అంటే ఇదిగో నేను అంటున్నావే ఆ ఇదిగో అని చూపబడేది ఒకటి ఉండాలి కదా ఇదిగో అంటే ఏదో ఒకటి చూపబడేది ఉంటే అది ఇదిగోనే పదప్రయోగం చేస్తావు ఇదిగో నువ్వు చూపిస్తున్నది నువ్వా లేకపోతే ఆ చూపించేవాడు నువ్వా వాట్ ఈజ్ వాట్ వాట్ ఆర్ యూ ఇదిగో అన్నప్పుడు ఒక ద్రష్ట ఒక దృశ్యము రెండు ఉన్నాయి దాంట్లో ఏది నువ్వు దృశ్యం నువ్వు అని అది ఆత్మల్లో అవుతుంది ఈ దృశ్యాన్ని చూపించి ఇది నేనని భ్రమపడ్డవాడు ఆత్మ అవుతాడు కానీ ఆ భ్రమలో కారణమైనటువంటి దేహం ఆత్మ అవుతుంది అది ఆత్మడానికి వీలదు ఒకవేళ ఆత్మ అంటే పొరబడ్డ ఆత్మ పొరపాటుబడ్డ ఆత్మ అని అనుకోవాలి అంతే కదండి దాన్ని మిథ్యాత్మ అంటారు మరి అయితే మరి నేనేమిటంటారు దేహము నీచేత దృశ్యము మనస్సు నువ్వే మనస్సా నీ మనస్సా నీ అనుభవం ఎలా ఉంది నీ అనుభవం ఎలా ఉందో చెప్పు మా అనుభవం మా శాస్త్రం పక్కన పెట్టింది నీ మనస్సా నువ్వే మనస్స కరెక్టే నా మనస్సే అప్పుడప్పుడు మనస్సు లేదు అది గమనిస్తున్నవా మా అమనీభావం ఉంటుంది అమనీభావం అంటే మైండ్లెస్ మైండ్లెస్ స్టేట్ ఉంటుంది మైండ్ ఉండదు నిద్రలో ఎలాగూ లేదు ధ్యానంలో ఉండదు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నప్పుడు లేకపోతే ఫ్లా కొన్ని ఫ్లాషెస్ కింద మైండ్ ఉండదు మైండ్ ఉండకపోయినా నువ్వు ఉంటావు అండ్ ఇట్ ఈజ్ యువర్ మైండ్ ఇన్ఫ్యాక్ట్ నా మనస్సు బాగులేదండి అని అనుభవం లేదు మనకి నా మనస్సును నేను అధీనంలో పెట్టుకోవాలి అనే అనుభవం లేదు మనస్సును కంట్రోల్ చేసే ప్రొసీజర్ కూడా ఉంది ఉదాహరణకి ప్రాణం ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక చిన్న ఎక్సర్సైజు మీరు కనుగుడ్డు సెంటర్లో ఉండాలి ఇటు కానటుగానే కదలకూడదు అలా కనుగుడ్డు సెంటర్లో పెట్టి ఎదుర్కొంటూ చూడండి చూసారా ఆ చూసినప్పుడు మీ మనస్సు కదలిక లేకుండా ఉందా లేదా ఏమిటి మీ అనుభవం ఎలా ఉంది కదలిక లేకుండా ఉందా ఇప్పుడు మరి మీరే మనస్సా లేకపోతే మీ మనస్తా మీ మనస్సు అది మీరు దాన్ని ఒక పనిముట్టుని వాడినట్టుగా వాడొచ్చు దానికి కదలిక లేకుండా చేసేయాలంటే మీ కనుగుడ్డుని నొక్కి పెట్టేసి తద్వారా మనస్సు కదలిక లేకుండా చేసేసారు సో ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్ you you are not the mind you are the one who made the mind calm right so that is like that so you are not the mind kaabattu mind nu kuda prachyatma aanalani viraledu kaabattu mind prachyatma kaadu deham prachyatma kaadu inga maru nenu what am i what am i ante ee nenu ane atinanti dharana that notion ye moola tattvam ninchi ye avyakta tattvam ninchi ye నుంచి ఏ ఆత్మ నుంచి పుడుతుందో అది అది నువ్వు అది అవ్యక్తము దాన్ని వచనాల్లో చెప్పడానికి వీల్లేదు సో ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ బట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ఇప్పుడు డిస్క్రైబ్ చేయలే ఇప్పుడు రియాలిటీ ఉన్నదే ఆ వస్తువు యథార్థ వస్తువు దానిని వర్ణించడం కుదరదు ఊహించడం కుదరదు కదా అదేదో బండరాయని మీరు అనుకోకండి అది మీ స్వరూపము యూ కెన్ బీ దాట్ ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ దాట్ ఎట్ దిస్ మోమెంట్ యు ఆర్ దాట్ ఆ రకంగా దానిని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేగాత్మ రూపంగా ప్రత్యేక అంటే అంతరతమైన ద ఇన్నర్మోస్ట్ నేచర్ స్వరూప ఎస్సెన్స్ దాన్ని ప్రత్యేగాత్మ అంటారు ప్రతీ పీచే అంచతి గచ్చతి ఇది ప్రత్యేక వెనకకి వెళ్ళాలి వెనకకి వెళ్ళడం దేహం కాదు ఇంద్రియాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అహంకారం కాదు కథ కాదు భోక్త కాదు ఇవి ఇవన్నింటినీ ఇవన్నింటినీ కూడా తన ఎందు ఉదయం చేస్తూ తనలో విలీనం చేసుకుంటూ ఉండేటువంటి ఆ చైతన్య ఘనము అయిన తత్వం ఏది గలదో అది నీవు అని ఎప్పుడైతే మీ స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళారో ఆ దేశకాలంలో అతీతమైనటువంటి ఆ చైతన్యము అది మీ స్వరూపము ది అవేర్నెస్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ఆర్సింగ్ ఒక చైతన్యం ఒకటి ఉందండి ఇప్పుడు నేను అనేది ఒకటి ఉందండి నేను అనేది ఒక చోటు నుంచి పుట్టింది ఒక మూల స్రోతస్సు నుంచి పుట్టింది కదా ఆ మూలస్రోత నిద్రలో నేను లేదు తర్వాత నిద్రే లేదు ఉరికే నిద్రనే ఉరికే కొంత కొంత బలంగా ఉంటుంది దృష్టాంతం గట్టిగా ఉంటుందని చెప్తూ ఉంటాం ఈవెన్ జ్యూరింగ్ ది వేక్ఫుల్ స్టేట్ దేర్ ఆర్ మెనీ ఫ్లాషెస్ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఐ ఐనోషన్ లేని ఫ్లాషెస్ ఎన్నో ఉంటాయి ఇప్పుడు మీకు మంచి రుచికరమైన పదార్థం నాలుగు మీద వేసుకుని బా ఎంత బాగుందన్నారు అనుకోండి అప్పుడు ఆ బాగు ఆ రుచి ఆ ఆనందం తప్ప నేను ఉండదు ఎవడైనా సాచి తీసి దౌడమీద కొట్టాడు అనుకోండి ఆ దుఃఖంలో నేను ఉండదు ఆ తర్వాత వస్తుంది నేను కాబట్టి సో దేర్ ఆర్ ఫ్లాషెస్ దేర్ ఆర్ ఫ్లాషెస్ వేర్ ద నేను ఈజ్ ఆబ్సెంట్ అంటే నేను పుడుతోంది మళ్ళీ విలీనమవుతోంది మై గుడ్నెస్ నేను ఎక్కడి నుంచి పుడుతోంది యు ఎగ్జామిన్ దాట్ అది ప్రత్యగాత్మ ఆ ప్రత్యగాత్మ బ్రహ్మదే ప్రత్యగాత్మతయా విజ్ఞేయత్వ ఆ ప్రత్యేగాత్మ రూపంగా తెలుసుకోవాలి అంటే మీ అభిప్రాయం ఏమిటి దిస్ దిస్ బ్రహ్మ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ యా అంతే కదా ప్రత్యేగాత్మగా తెలుసుకోవాలి ఆ ప్రత్యేగాత్మ మీరే కదండి నేను ఎక్కడి నుంచి పుడుతోందో అది మీరవుతారా పక్కింటి వాళ్ళు అవుతారా మీరే అవుతారు కదా కాబట్టి మీ ప్రత్యేగాత్మ అంటే వాట్ యు మీన్ డూ యూ మీన్ టు సే దట్ దిస్ ఓకాల్డ్ బ్రహ్మన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ ఎస్ దట్ ఈస్ వాట్ వీ మీన్ టు సే అనన్య రూపేణ విజ్ఞే అనన్య రూపంగా బ్రహ్మను అనన్యంగా తెలుసుకోవాలి అనన్యా అని ఎందుకంటే అన్యంగా నువ్వు భ్రమ పడుతున్నావు అనన్యాన్ని వాడతారు ఐక్యాన్ అనరు ఐక్యానో అలా వాడరు నెగిటివ్గానే నెగిటివ్ పురుని పార్టీకి వెళ్ళే తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య తదనన్యత్వాధికరణం అని బ్రహ్మసూత్రాల్లో ఉపెద్దగా అధికరణం ఉంటుంది తదనన్యత్వం తదంటే బ్రహ్మ బ్రహ్మ కంటే నువ్వు భిన్నంగా లేవు అయితే జగత్తు బ్రహ్మ కంటే భిన్నంగా లేదు భిన్నంగా లేదు అని ఎందుకు చెప్తాల్సి చెప్పాల్సి వచ్చిందంటే భిన్నంగా ఉందని భ్రమపడ్డం చేత భిన్నంగా లేదు అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి సో ఎనీవే వీ విల్ సీ ఆల్ దీస్ సో తదనన్య అనన్య రూపేణ విజ్ఞేయ కాబట్టి మీరు ఎప్పుడైనా ఆ వస్తువు వస్తువు అంటే రియాలిటీ ద ఓన్లీ రియల్ ద ఓన్లీ ట్రూత్ దానికి వస్తువు అంటాం వస్తువు అనే పదం దానికే వాడతాం ఇంకే దేనికి వాడాం మేము వేదాంతంలో మాకు ఆగ్రహం అని మాకు ప్రతిజ్ఞ వస్తువు అనే పదాన్ని బ్రహ్మకి తప్ప ఇంక దేనికి వాడం అగ్గి పెట్టి తర్వాత సిగరెట్ పెట్టి లేకపోతే క్యాండీలు వీటికి వస్తువులని వాడం లేకపోతే పోపు సామాను వీటిని వీ డోంట్ కాల్దేమ్ వస్తువు వస్తువు అని అన్నామంటే బ్రహ్మ అస్థితి వస్తువు వస్తువు అమూలన్నంటారు మీరాబాయ్ రామనామ ఏదో ఉంది కీర్తన రామనామ ధన పాయో రామనామం అనే ధనాన్ని నేను పొందినాను అని తర్వాత ఏమంటారంటే ఆవిడ వస్తు అమూలం ఇది వస్తువు ఇది దీనికి దీనికి విలువ లేదంటుందండి అంటే ఆవిడ అభిప్రాయం బ్రహ్మనర్థం షీ నోస్ ఇట్ హౌ డూ యూ నో దట్ షీ నోస్ ఇట్ ఐ నో బికాజ్ ఆ కీర్తనంతా నేను వింటే నాకు అమ్మో ఈవిడ బ్రహ్మజ్ఞాని అని అయిపోద్దు రికగ్నైజ్ అయ్యే బ్రహ్మజ్ఞాని నో ప్రాబ్లం సో షీ యూజెస్ ది వర్డ్ వస్తు ఆ వస్తువు కీర్తన రాగానే ఆ కీర్తన వచ్చింది మాట రాగానే నేను నా దగ్గర అప్పుడు పది మంది విద్యార్థులు ఉన్నారు ఈ కీర్తనం వింటుండగా ఏపైన గమనించారా వస్తువు అనే మాట వచ్చింది విన్నారా అంటే విన్నాము స్వామీజీ అన్నారు ఆ వస్తువు అనే పదం యొక్క ఆ స్వారస్యాన్ని ఆ సౌరభ్యాన్ని కేవలం వేదాంతి మాత్రమే గుర్తుపట్టగలరు ఊరికే సంగీతం వస్తే చాలు వేదాంతి గుర్తుపట్ట సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ అనన్య రూపేణ విజ్ఞేయత్వాయ ఆ బ్రహ్మ ఆ వస్తువు నీస్వరూపము ఈ సత్యాన్ని తెలుపుడు చేయుట కొరకై శృతి ముందుకు సాగుతున్నది అనే ఎదరొస్తుంది చెలుపుడు చేయుట కొరకై ఫర్ ఫర్ ఫర్ అనే ఆ ఫర్రలన్నీ చెప్పాం ఇంకా తర్వాత అసలు విషయం ఏదో తర్వాత వస్తుంది అందాము బ్రహ్మ విద్యాఫల బ్రహ్మవిధ యత్పరప్రాప్తి లక్షణముక్తం తత్ సర్వాత్మభావ సంసారధర్మాతీత్రహ్మస్వ రూపమే న్యత్ేతనాయ్ థర్డ్ చతుర్థి అండ్ ఆల్సో ఫేమిటి ఇవన్నీయతే ఇగో ఈ మంత్రము ఉదాహరి ఉదాహరించబడుచున్నది ఈ మంత్రము చెప్పబడుతున్నది దేని కొరకు అంటే స్వరూప నిర్ధారణాయ ఒక ఒక చతుర్థి తర్వాత విజ్ఞే అనన్య రూపేణ విజ్ఞేయత్వాయ రెండో చతుర్థి ఇప్పుడు ప్రదర్శనాయ మూడో చతుర్థి అండ్ ఆల్సో ఫర్ ప్రదర్శనాయ ప్రదర్శించుట కొరకు అంటే చూపించుట కొరకు ఏమిటి చూపించాలండి అంటే చూడండి బ్రహ్మవేత్తకి పరము ప్రాప్తము గును పరప్రాప్తి అనే ఫలం చెప్పారు కదా బ్రహ్మవిధ పరప్రాప్తి లక్షణం బ్రహ్మవిద్యాఫలం ఉక్తం బ్రహ్మవిద్యకి బ్రహ్మవిద్య అంటే బ్రహ్మను తెలుసుకోవడం అంటే బ్రహ్మవిద్య అంటే ఓ ఇన్ని పుస్తకాలు బ్రహ్మవిద్య అని అనుకున్నారు బ్రహ్మవిద్య అంటే అదేదో ఇంకో విద్య లాంటిది అది అంటే తెలుసుకోవడం సో బ్రహ్మవిద్యకి ఫలం ఏమిటి పరప్రాప్తి బ్రహ్మవిద బ్రహ్మవిద్యాఫలం బ్రహ్మవేత్తకి బ్రహ్మవిద్య యొక్క ఏ ఫలము లభించింది ఏమిటది పరప్రాప్తి అంటే పరబ్రహ్మ ఎందు ఐక్యముట పరప్రాప్తి అనేటువంటి ఫలము ఉక్తం చెప్పబడింది కదా బ్రహ్మవిదాప్నోతి పరం అనే ఆ పరప్రాప్తి లక్షణము పరప్రాప్తి అనే ఫలము చెప్పబడింది కదా బాగానే ఉంది ఈ పరప్రాప్తి తత్ ఆ పరబ్రహ్మ ప్రాప్తి వాట్ ఈస్ దాట్ తత్ సర్వాత్మభావ ఇది సారమైన మాటది ఈ సర్వాత్మభావం అన్నది ఉందే దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ వేదాంతిక్ టీచింగ్ ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం నేను మీకు ఫార్ములా కింద దాన్ని ఒక ఇన్ ఇన్ ఇట్స్ ఎస్సెన్షియల్ నేచర్ ఇన్ ఎ బ్రీఫ్ వే ఐ విల్ ప్రజెంట్ ఇట్టు యూ ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తనను తాను జీవునిగా భావిస్తాడు ఒక వ్యక్తిగా భావిస్తాడు ఇండివిజువల్గా జీవుడని సంస్కృతంలో మేమంటాం వాటిని వెళ్ళి నేను జీ అహం జీవహాని ఎవడో ఉండవు అహం సుబ్బారావునో అహం రామారావునో ఏదో అంటాడు కానీ అహం జీవహాని అండవు ఇక ఇటువంటి వీడు అహం అని ఒకటి అండవు ఆ అహం పక్కన ఓ డజన్ పెడతాడు ఓసారి అహం రామారావు అహం భర్త అహం భోక్త అహం కర్త అహం ద్రష్ట అంటాడు ఏవేవో అననివే ఉన్నాయ్ అన్నీ అంటాడు కర్ తెలియనివి సత్యమో అసత్యమో అన్నీ ఉంటాడు ఒకప్పుడు అబద్ధం కూడా చెప్తాడు నేనే అహం దిస్ అహం దట్ట ఈ అహం పక్కన వచ్చే ఈ లిస్టును చూసారండి వీటన్నింటికి కలిపి మేము ఒక సింపుల్గా ఒక చిన్న పేరు పెట్టుకున్నాం దాని పేరే అహం జీవహ జీవ ప్రాణధారణే సెన్షియన్ట్ బియింగ్ అర్థం ఇప్పుడు సెన్షియంట్ బీయింగ్ అయి ఉండాలి లేకపోతే ఇవన్నీ అవ్వలేడు కదా సో కోర్టులో ప్రతిపక్షం అవ్వాలన్నా దవా వేసి ప్రతిపక్షం అవ్వాలంటే ముందు సెన్షియంట్ బియింగ్ అయి ఉండాలి కదా సో అహం జీవహ అని పేరు పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ జీవత్వం అని మీరు అన్నారే వాట్ ఈస్ దిస్ జీవత్వం జీవత్వం అంటే ఏమిటో నేను మీకు సారం సారవంతమైన మాటల్లో చెప్తున్నా గమనించండి ఎవనియందు కామనలు ఉంటాయో భయములు ఉంటాయో అదే జీవత్వం ఎ సెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఇన్సెక్యూరిటీ ఫియర్స్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఈ ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఈ రెండింటినీ కలిపి మీరు జడ వేస్తే ఈ పేనడం పేనడం అంటే ఇటు అటు అటు ఇటు దాన్ని ఎలాగా ఒక తాడు కింద పేనుతారు చూడండి సో ఇంటర్లాక్ చేసి అప్పుడు ఒక త్రాడు వస్తుందని అనుకుంటామే ఆ రకంగా డిజైర్స్ ఫియర్సు డిజైర్సు ఫియర్స్ కలిపేస్తే దాని జీవుడు ఓకే ఇప్పుడు వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఎ డిజైర్ బేసిస్ ఆఫ్ ఎ డిజైర్ ఏమిటంటే నేను ఈ దేహమునకు పరిమితమై ఉన్నాను ఈ జగత్తంతా నాకంటే భిన్నంగా ఉన్నది నానా ఆ స్థితిలో ది వే ఐ ఆమ్ ఐ ఆమ్ ఇన్కంప్లీట్ దీనికి పరిమితం అయిపోతే ఇన్కంప్లీటే కదా అని వీడు అనుకుంటాడు దేహం కంప్లైంట్ చేయదు దేహము నాకు నువ్వు గ్యాబర్డెన్ సూట్ తీసుకురా అని దేహం అడగదు గ్యాబర్డిన్ సూట్ ఈ రోజుల్లో ఉన్నాయా గ్యాబర్డన్ సూట్లు పోయి ఉంటాయి ఇదేదో నైన్టీన్ సెవెంటీ సిక్స్టీస్ నాటి మాటది gaberden suit no undir apattlo la he hooda <laughs> vaada evadigele jothe they don't know anything important the darkers darkers and then banana republic that is a, that, that is a presented as small and care so deha uh, wadaga to falana suit kavalan we do this fellow he wants it why he wants a gaberden suit because he thinks that without that he is incomplete adi that is the basis of design ఇప్పుడు తన ఎందు ఒక పరి పరిమితిని ఒక లోటుని వీడు భావిస్తాడు ఆ లోటు తీరాలంటే బయట నుంచి ఆ వస్తువునా ఒక రావాలి దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ డిజైర్ సపోజ్ నేను ఒక ప్రశ్న అడుగుతా వేరీస్ దిస్ ఇది చాలా విడ్డూరమైన ఆలోచన మార్గం దీని కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా ఇలా ఆలోచించే ప్రయత్నం కూడా చేయొచ్చు ఈ గ్యాబర్ట్ ఇన్ సూట్ వేరీస్ ఇట్ అని ఆలోచించారనుకోండి ఇది నేను ఇలాగ పక్కదారులోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను ఎనీవే దిస్ ఈజ్ మై ప్రాబ్లం సపోజ్ ఒకడు చేతిలో పువ్వు పట్టుకున్నాడు పుష్పం గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వుకి హేతు లేక కారణము కాజేది అని వీడికి డౌట్ వచ్చింది ఇప్పుడు గ్యావర్డన్ సూట్ ఈజ్ వేర్ నేను అడిగానే సంథింగ్ వీడో ఫిలాసఫరు వెర్ ఈస్ ది ఫ్లవర్ వెర్ ఈజ్ ది కాజ్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ దిస్ ఫ్లవర్ అని అడిగాడు అని అడిగాడు అడిగితే గులాబీ మొక్క దీనికి కాజ్ అని చెప్పాడు మీరు ఇదే వెళ్ళి వేదాంతాన్ని అడిగారు అనుకున్నాను అయితే వీడి గులాబీ మొక్క అంటావు వీడు ఏమంటాడో తెలుసిన ఫ్లవర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఫ్లవర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఫ్లవర్ ఈజ్ నాట్ ఎ థింగ్ ఇట్ ఈజ్ ఎ కాన్సెప్ట్ అండ్ వెర్ దిస్ కాన్సెప్ట్ బుర్రలో ఉంది కాబట్టి నీ మనస్సులో ఫ్లవర్ సంస్కారం ఉన్నదే అది నీవు ఫ్లవర్ని చూచి ఇట్లా చేసింది సపోజ్ యూ డోంట్ నో ఫ్లవర్ విల్ యూ సీ ఫ్లవర్ సపోజ్ మీకు ఫ్లవర్ టార్జాన్ ఉన్నాడు టార్జాన్కి ఫ్లవర్ అంటే ఏటో తెలియదు విల్ హీ సీ ఫ్లవర్స్ హీ దేర్ ఆర్ ఆల్ ఫ్లవర్స్ అరౌండ్ హిమ్ యూ మే నాట్ సి ఫ్లవర్ బికా అన్లెస్ యు నో ఇట్ యుంట్ సీ కాబట్టి ఇప్పుడు ఫ్లవర్ బయట ఉంది అంటే బయట నువ్వు చూడబట్టి ఉంది బయట ఫ్లవర్ని నువ్వెందుకు చూసావు మీ మనస్సులో ఫ్లవర్ అనే సంస్కారం ఉండబట్టి బయట చూసావు ఈ ఫ్లవర్ అనే సంస్కారం ఎక్కడుంది మనస్సులో ఉంది మనస్సు ఎక్కడుంది చైతన్యంలో ఉంది మనస్సు అనేది చైతన్యంలో కదలిక తప్ప మరొకటి ఏమీ కాదు కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లవర్కి హేతు ఏది ఆత్మ చైతన్యం ఫ్లవర్కి హేతు ఫ్లవర్ ఎక్కడుంది ఆత్మచైతన్యంలో ఉంది ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఆలోచించండి ఎదురుకుండా గులాబీ మొక్క ఉంది దానికి ఫ్లవర్ ఉంది ఒకరు చూశాడు దాన్ని తుంపి బటన్ దగ్గర పెట్టుకున్నాడు ఎందుకు అలా ఎందుకు చేశాడు అంటే ఆ గులాబీ ఫ్లవర్ నాకు దూరంగా ఉంది లేదు ది నా ఐ డోంట్ హ్యావ్ ఇట్ అండ్ ఐఆమ్ ఇన్కంప్లీట్ ఆల్రెడీ హీ ఫెల్ట్ అన్ ఇన్కంప్లీట్నెస్ ఒక లోటు ఫీల్ అయ్యాడు ఫీల్ అయితే ఆ లోటు పోయే ఉపాయం ఏమిటి ఆ ఫ్లవర్ తీసి బటన్లో పెట్టుకోడు పురుషుడైతే గుండీ దగ్గర పెట్టుకుంటాడు స్త్రీ అయితే ఇక్కడ పెట్టుకుంటాడు ఎప్పుడైతే అది ఆ ఫ్లవర్ ఎక్కడో ఎక్కడో పెట్టుకుంటారో ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చేసింది దిస్ ఈజ్ ది నార్మల్ డిజైరింగ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ కానీ ఒక ఆత్మజ్ఞాని సోకాల్డ్ ఆత్మజ్ఞాని చూశాడు ఫ్లవర్ని చూశాడు ఇప్పుడు ఫ్లవర్ని ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకున్నా చూసి సంతోషించడమే కదా దాన్ని నోట్లో వేసుకుని మింగేరు కదా ఇక్కడ చూసి సంతోషించేదే అక్కడ ఉంటే ఇంకా బాగా సంతోషిస్తాడు ఆ ఫ్లవర్ను దాన్ని తుంపేసి ఇక్కడ పెట్టుకుని చూసి సంతోషించిన దానికంటే అది ఎక్కడ ఉందో అక్కడే ఉంటే ఇంకా చూ బాగా చూసి సంతోషించవచ్చు సో వీడు ఆ ఫ్లవర్ని చూసి సంతోషించాడు బాగా సంతోషించాడు ఇప్పుడు హూ ఈస్ ది వైజర్ పెర్సన్ ది సెకండ్ ఫ్లవర్ ఇస్ ది వైజర్ పెర్సన్ యునో ఫైనల్లీ ఫ్లవర్ మీకు ఆనందాన్ని కలిగించింది అనే సందర్భమే కదా అది ఫ్లవర్ మీకు ఆనందాన్ని కలిగించింది అంటే ఆ ఫ్లవర్ బయట ఉండే ఆనందాన్ని కలిగించిందా లోక లేక చైతన్య ప్రకాశంలో ప్రకాశించి ఆనందాన్ని కలిగించిందా చైతన్య ప్రకాశంలో ప్రకాశించే ఆనందాన్ని కలిగించింది సపోజ్ మీరు నిద్రపోతుండగా మీ బటన్లో నేను ఫ్లవర్ పెడతాను విల్ ఇట్ మేక్ యూ హ్యాపీ సపోజ్ మీ మైండ్ ఎల్స్వేర్ మీరు వేక్ఫుల్ స్టేట్లోనే ఉన్నారు మైండ్ ఈజ్ ఎల్స్వేర్ నేను ఫ్లవర్ బటన్లో పెడతాను విల్ ఇట్ మేక్ యూ హ్యాపీ నో ఇట్ హ్యాస్ టు షైన్ ఇన్ దట్ కాన్షియస్నెస్ దీన్నేమంటారంటే ఆరూఢము అంటారు అది కాన్షియస్నెస్లోకి ఆరూఢం కావాలి ఇట్ హ్యాస్ టు ఇట్ హ్యాస్ టు షైన్ ఇన్ దట్ కాన్షియస్నెస్ అది కాన్షియస్నెస్లోకి ఎక్కాలది ఆరూఢం కావాలి అప్పుడే దానివల్ల మీకు కలిగేటువంటి సుఖానుభూతి కలుగుతుంది అంతేనా కాబట్టి ఇప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చిన ఫ్లవర్ ఎక్కడుంది ఇట్ ఈజ్ ఇన్ ది కాన్షియస్నెస్ ఇది మీరు కొంచెం గట్టిగా పట్టుకోవాలి ఏమిటంటే బయట ఉన్నాయని మీరు అనుకుంటారు బయట ఏమీ లేదు బయట ఉంటే మీకు తెలియదు బయట అది మీకు తెలియకుండా పోతుంది దాని గురించి మీరు చర్చించుకుండా చేసేది లేదు దాని గురించి మీరు డిజైర్ చేయక్కర్లేదు దాన్ని తిట్టడం అక్కర్లేదు దాన్ని ద్వేషించడం రాగము ఉండదు ద్వేషము ఉండదు ఏమీ ఉండదు అది మీ మనస్సులో మీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసేయాలి అప్పుడే అది దాని గురించి మీకు సుఖమో ఏదో ఒకటి కలుగుతుంది అది మీ అండర్స్టాండింగ్లోకి రాకుండా మీకు ఏమీ కలగదు ఉదాహరణకి పూజ స్వామీజీ సే స్టాండర్డ్ ఎగ్జాంపుల్ గగబుగన్ డూ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు దానికి సమాధానం యూ హెవ్ టు నో ఇట్ బిఫోర్ యూ ఎదర్ లైక్ ఇట్ ఆర్ డిస్ లైక్ ఇట్ అన్లెస్ యూ నో ఇట్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్ టు ఇట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ వర్ల్డ్ రైట్ అన్లెస్ యు నో ఇట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ వర్ల్డ్ ఇన్ఫ్యాక్ట్ You should know it as an unknown. Then only it becomes a part of your world. Abhebe naa gu tiliyadu. Ane tiliyay nahi vithanga nahi na. Adhi tiliyabada ali. Australia lo kangaroo jantul untae. Meku tilusa abhe magu tiliyadu. But you know it. How? As an animal in Australia unknown to you. That way you know it. Then it becomes a part of your world. Some particular kind of diamonds. 32 phases diamonds untae. Do you know it? I don't know and I... Yeah, now it is a part of your world, because you know it as an unknown, both known and unknown, Dvandva, they are the part of your world. So, where is your world now? Now you tell me, where is your world? Consciousness. Okay? Now, you are not a particular thought arising in that consciousness. You are the consciousness in which all thoughts arise. Okay? Okay? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా నేను అనే ఆలోచన పుట్టింది ఈ నేను అనే ఆలోచన ఎక్కడ ఉంది ఆత్మ చైతన్యంలో ఉంది అవునండి పుష్పము అనే ఆలోచన పుట్టింది అది ఎక్కడుంది ఆత్మ చైతన్యంలో ఉంది నా ఇష్టము ఈ లైకింగ్ అది ఎక్కడుంది ఆత్మ చైతన్యంలో ఉంది ద్వేషము అది ఎక్కడుంది ఆత్మ చైతన్యంలో ఉంది బిల్డింగ్ అనే ఆలోచన అది ఎక్కడుంది ఆత్మచైతన్యంలో ఇప్పుడు జగత్ అంతా ఆత్మచైతన్యంలోనే ఉందండి అంతే కదండి ఇది ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ షైనింగ్ అన్ ది సర్ఫేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే యుసి మీరేమనుకుంటున్నారు ఆ ఆత్మచైతన్యంలో వచ్చిన ఒకనొక స్పందన నేను అనే స్పందన అది మీరు అనుకుంటున్నారు అది మీరు కాదు నేను అనే స్పందన ఏ చైతన్యం నుంచి ఉద్భవించిందో ఆ చైతన్యం మీరు దెన్ పుష్పము అనే స్పందన ఏ చైతన్యం నుంచి ఉద్భవించిందో ఆ చైతన్యం మీరు అంటే ఇప్పుడు నేను అనేటువంటి పర్టికులర్ మూమెంట్ నేను దట్ ఈజ్ మీ అని మీరు అనుకున్నంతసేపు పుష్పము అనే అనదర్ మూమెంట్ ఇట్ స్టాండ్స్ అపోజిట్ టు యూ బై ఇన్ వర్ బై వర్చ్యూ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిబిషన్ ఈ నేను అనేటువంటి స్పందన పుష్పము అనే స్పందన ఈ రెండు స్పందనలు కూడా ఏ చైతన్యం నుంచి ఉదయించేయో అది నేను అది నా యొక్క యథార్థ స్వరూపము అని మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు దెర్ ఈజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ నేను అండ్ పుష్పము యు ఆర్ ది ఆరిజిన్ ఆఫ్ బోత్ నేను అండ్ పుష్పము దట్ మీన్స్ నేను యొక్క ఆత్మ ఏది నే అది నా స్వరూపము పుష్పము యొక్క ఆత్మ అది కూడా నా స్వరూపము సర్వము యొక్క ఆత్మ నేనే దీన్ని సర్వాత్మభావము అని అంట యు ఆర్ ది సోర్స్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ విచ్ యూ లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ ది వర్ల్డ్ యూ విల్ నెవర్ నో యువర్ స్వరూప యు హెవ్ మిస్టేకన్లీ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ది బాడీ అండ్ దేర్ ఫార్ యు టేక్ యువర్ సెల్ఫ్ టు బీ అ స్మాల్ as long as you take it that way you will never know yourself then how to you reverse the whole thing to teragesanattu ga you reverse the whole thing how the world in which i live is in me which is obvious ippudu bhagavan navan maharish antaru logic anedi okati undi aa logic ne we should not avoid